లేకపోతే అక్కడ త్వక్చక్షుషి అన్నదాన్ని త్వక్ చక్షుషి అని విడదీసి త్వక్ అంటే చర్మము అని చక్షుషి అంటే రెండు కళ్ళు అని అలా వద్దు చక్షు ఇంద్రియం అవడానికి రెండు చూపు ఒకటే కళ్ళు రెండైనా చూపు ఒకటి ఇక నాలుక రసన ఇంద్రియము ఘానం ఘ్రాణం అంటే ఇది ఇది కాదు ఈ బోర్ను ఈ ముక్కు పుటములు దాన్ని ఘ్రాణం అని అనుకో ఆ లోపల ఘ్రాణం ఇంద్రియం ఉంటుంది అక్కడ మీకు గంధ జ్ఞానం కలుగుతుంది ఆ ఇంద్రియం యొక్క శక్తి దానికి గంధం గంధాన్ని ముక్కు చాలా బాగా గుర్తుపడుతుంది ఎంతో దూరంగా ఉన్న గంధాన్ని కూడా మొక్కు పట్టేస్తుంది ఈ గంధ శక్తి ఈ గంధం అనే ఇంద్రియము కుక్కలో మరీ ఎక్కువ ఉంటుంది మనిషిలో పొంచునే ఉంటుంది కుక్కలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కుక్కని ఆ పసి కట్టడానికి ట్రైనింగ్ ఇచ్చి పసి వాడతారు ఈ గంధము అది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద రీసెర్చ్ చేసి బయాలజీ రీసెర్చ్ వాళ్ళు చేసి కొలంబయా యూనివర్సిటీలో ఒక ఆయన రిసెర్చ్ చేశాడు ఆయనకి నోబుల్ ప్రేజ్ ఇచ్చారు ముక్కు ఎలా పనిచేస్తుందో రీసెర్చ్ చేసినందుకు కానీ నోబుల్ ప్రేజ్ ఇచ్చారు అయితే అంత ఇంపార్టెంట్ సంబంధ దానికి ఇంపార్టెన్స్ కలదు ఇవి ఐదు ఇంద్రియాలు ఇప్పుడు ఇంద్రియములు ఇప్పుడు చెవి వినికిడి అనే ఇంద్రియం ఎక్కడ ఉన్నది ఈ చెవోడి లోపల ఉంది ఈ చేగోడీలకి వీటికి ఏమైనా పేరంటే సంస్కృతంలో గోళకము అంటారు గోళంటోళకం ఒక గోళంలాగా ఉంటుందిగా సో ఇది ఒక రెండు కలిపి ఒక గోళకము రెండు గోళకములు ఈ రెండు గోళకముల లోపల ఆ ఇంద్రియము వెనితిడి అనే ఇంద్రియం ఉంటుంది ఈ రెండు కళ్ళు ఇవి గోళకములు చూడండి గోళకము ఈ పైన ఈ నుదులు ఉన్నదా ఈ నుదురు ఏ లెవెల్లో ఉన్నదో కళ్ళు ఆ గోళకాల లెవెల్ లోపలికి వెళ్ళిపోతాయి గొయ్యలు తీసినట్టుగా లోపలికి పోతాయి అది గోళాకము ఉంటాయి ఆ గోళకము లోపల ఇంద్రియము చూపు అలాగే ముక్కు గోళకములు లోపల ఇంద్రియం ఉంటుంది నోరు గోళకము నాలుక లోపల ఉంటుంది చర్మానికి ఇంకా గోళకముంటే ఏం లేదు మొత్తం దేహం అంటాం వ్యాపించి చర్మం ఉంటుంది ఇవి అందుకే మీకు తెలుసుండదే మళ్ళీ విద్యార్థు స్వామి దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకొస్తున్నాడు మళ్ళీ అందాము ఆహా మళ్ళీ అన్నాం కాదు రెండో బాట చెప్పాలి కర్ణ కర్ణాదు గోలకస్థం చెవులు కళ్ళు మొదలైన గోలకముల ఉండే తత్ ఆ ఇంద్రియము క్రమాతు వరుసగా శబ్దాధిగ్రాహకం శబ్దము స్పర్శ మొదలుగు వాటిని గ్రహించేది అనగా తెలుసుకునేది గ్రహించడం అంటే తెలుసుకొనడము కాబట్టి అది కూడా క్రమంగా చెవుల ఈ రెండు గోళకముల ఉన్న ఇంద్రియము శబ్దాన్ని తెలుసుకుంటుంది ఈ చర్మము అనే చర్మమునందు ఆశ్రయించి ఉన్న రగింద్రియము స్పర్శని తెలుసుకుంటుంది వరుసగా అక్రమం కళ్లను ఆశ్రయించి ఉన్న చూపు అనే ఇంద్రియము కోపాన్ని తెలుసుకుంటుంది అదే తేజస్సు నాలుక రసమును ముక్కు గంధమును తెలుసుకుంటూ ఉంటాయి ఇక ఐదింద్రియములు ఓకే మళ్ళీ శ్రోత్రం చెవి ్రియము కన్ను జిఫ్వా నాలుక ఘ్రాణంచ ముక్కు అనేవి ఇంద్రియ పంచకం ఐదు ఇంద్రియములు కర్ణాది గోళకస్ చెవులు మొదలైన గోళక గోళకముల ఎందు తంద్రియము క్రమాది క్రమముగా శబ్దాదిగ్రాహకం శబ్దము మొదలను గుణములను తెలుసుకునేవి ఓకే శ్రోత్రం త్వచక్షుషి జిఫ్వాఘ్రాణం చేంద్రియ పంచకం గోలకస్థంత శబ్దాది గ్రాహకం క్రమాత్ ఇవి పంచ జ్ఞానేంద్రియములు అయినాయి ఇక పంచ కర్మేంద్రియములు అంటే తెలుసుకునే ఇంద్రియాలు ఐదు పనిని చేసే ఇంద్రియములు ఐదు ఇప్పుడు ఆ ఇంద్రియములు ఐదు చెప్తున్నారు పంచోక్్యాదానగమన విసర్గనందకాషివాణిజ్యసేవాద్యా పంచస్వంతర్భవే పంచోక్ విసర్గనంద్రియాషివాణిజ్యసేవాద్యా పంచస్వంతర్భవ పంచ ఉదానగమన విసర్గానంద షివాణిజ్యసేవాద్యా పంచసు అంతర్భవంతి ఉదానగమన విసర్గానందకా ఉలుకుట ఆదా పట్టుకొరుట మాన నాడూట నిసర్గ విసర్జనము ఆనందకాహ అల్పమైన సుఖమును కలిగించుట కాంటే అల్పానర్థం అందకాహ అక్కడి నుంచి మనకు వచ్చా అల్ప అక్కడ లేని చెప్తున్నాను అనుకున్నాను ఆనందకాక అల్పార్థంలో తప్పుడు వచ్చారు క్రియ పంచ క్రియా ఐదు క్రియలు అది ఈ దేహంలో జరిగే క్రియలు ఐదు ఏమిటవి పలుకుట పట్టుకునుట అంటే చేతులతో చేసేది ఉక్తి కొంచెం ఉక్తి పట్టుకునుట నూట కాళ్ళతోట విసర్జనేంద్రియము జననేంద్రియము ఇవి ఐదు ఇంద్రియములతో జరిగే ఐదు క్రియలు అయితే మరి ఒక ప్రశ్న వస్తుంది ఏమంటే ఐదే క్రియలు అంటున్నారే దేహంతో చేసేది కొంతమంది వ్యవసాయం చేస్తారు అగ్రికల్చర్ చేస్తారు కొంతమంది వర్తకం చేస్తారు కొంతమంది సేవా ఇత్యాదులు చేస్తారు మరి ఇవన్నీ క్రియలు కావా అంటే ఈ వర్తకమైనా వ్యవసాయమైనా సేవైనా మరొకటైనా ఏదైనా కూడా ఈ ఐడెంటిటీ లోపల అంతర్గతమైపోతుంది అని కృషివాణిజ్యసేవాద్యాషివ్యవసాయము వాణిజ్యావర్తకము సేవా సేవా ఆద్యాశ్చయముగా పంచసు ఐదింటి అంతర్భవంతి అంతర్గతమూను తెలిసినాను మళ్ళీ ఇంకోసారి అర్థం చెప్తాము ఉత్యాదాన గమన విసర్దానందకాహీ శ్లోకాలు చదివితే సంస్కృతం చదువుకునే వాళ్ళకి వాళ్ళకి ఉక్తి పలుకుట ఆదాన పట్టుకొనుట గమన నడచుట నిసర్గ విసర్జనము ఆనందకా అల్పమైన సుఖము అనే క్రియా క్రియలు పంచ ఐదు కృషి వాణిజ్య సేవాద్యా వర్తకము సేవాముదలైన క్రియలు ఈ నిశ్చయముగా పంచు ఐడెంటియందు అంతర్భవంతి అంతర్గతముగుచున్నవి కాబట్టి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు గుణములను గ్రహిస్తూ ఐదు భూతములు ఉన్నాయి ఐదు కర్మేంద్రియములు ఉన్నాయి ఐదు ఐదు క్రియలు కూడా వాటికి తగ్గట్టుగా ఉన్నవి ఐదు కర్మేంద్రియాలు ఏమిటో చెప్తున్నాడు ఇప్పుడు వాక్పా శ్లోకం సార్ అందాము పంచోగమసర్గానందా స్త్రి కృషి వాణిజ్య సేవాద్యా పంచస్వంతర్భవంతి యుపస్థైరక్షైస్త ముఖాదిగోళకేష్ తత్కర్మేంద్రియ పంచకం మళ్ళీ మీరు జాగ్రత్తగా చెప్పాలి దాన్ని మింగే కూరదు అక్షరాల్ని థైరక్షలకేష్ తర్మేంద్రియ పంచకం వాక్పాని పాదపాయూపస్థై క్షై ముఖాదిగోళకేషు ఆస్ తర్మేంద్రపాణి పాదపాయూపస్థై వాయింద్రియము చేతులూ కాళ్ళు విసర్జనేంద్రియము జననేంద్రియము అనే అక్షై ఇంద్రియములతో తత్క్రియాజని ఆ ఐదు క్రియలు పుట్టును అది అంటే వాగింద్రియంతో మాటలను పలుకుత చేతులు అనే ఇంద్రియంతో పట్టుకున్నారు సో ఈ విధంగా ఐదింద్రియముల ద్వారా పైన చెప్పిన ఐదు క్రియలు సంపన్నమవుతూ ఉంటాయి ఓకే మరి ఐదింద్రియాలు ఎక్కడ ఉన్నాయి అది తత్ ఆ కర్మేంద్రియ పంచకం ఐదు కర్మేంద్రియములు ముఖాదిగోళకేశు నోరు మొదలైన గోళకముల ఎందు ఆస్తే ఉన్నది ఇప్పుడు పలుపుట అనే ఇంద్రియం ఎక్కడ గలదు నోరు అనే గోరకము ఎందుకలదు పట్టుకొనుట అనే ఇంద్రియం ఎక్కడగలదు చేతుల ఎందుకలదు చేతులు అంటే ఇంకా గోళకమే కానక్కర్లేదు అన్ని గోళ గోళకాలు గోళకాలు అవుతాయి కానివి కాదు మొత్తానికి చేతుల ఎందు అనే ఇంద్రియము గలదు చిన్నపిల్లలకి ఆ ఇంద్రియము వీక్గా ఉంటుంది ఇంకా పట్టుకోలేదు దాన్ని కూడా చేతులు చేతులు ఇలా ముంచుకుని ఉంటాయి చిన్నపిల్లలకి అంటే అంటే ఆ ఇంద్రియం ఒక ఆరు మాసాలలో ఏడాది ఇలా ఉంటాయి చేతులు ఇంకా ప్రతిది కనపడదల్లా ఇది కనపడిందనుకోండి ఇదిలాగేయడం నిలబేయడం చేతులు కాళ్ళు కూడా లడవక జాత ఒక సంవత్సరేపటి కాలకి గడకొచ్చేస్తే ఇంకా ఇక్కడికక్కడికి అక్కడికి ఇక్కడికి గుర్తి తిందిస్తుంది కాబట్టి ఇంద్రియములు అలా వికసించి ఐదు ఇంద్రియములు ఐదు రకముల క్రియలను చేస్తూ ఉంటాయి ఐదు స్థానముల ఎందు ఇంద్రియములు నిలిచి ఉన్నాయి శ్లోకం అనేసేద్దాము చూడండి మన క్లాసులో ఎంత ప్రోటరస్ అయిపోతున్నాయో రెండవ ప్రకటన కూడా మంచి ప్రోగ్రెస్ వాక్పాణి పాదపాయుపస్థైరక్షైస్తత్క్రియాజని ముఖాదిగోళకేష్ తత్కర్మేంద్రియ పంచకం అంతసారి పూజ స్వామీజీ చెప్పారు ఆయన గుజరాత్ వెళ్ళేంత ఒకసారి వెళ్తే అక్కడ ఒక బ్రహ్మచారి ఒక ఆయన పాఠం చూస్తున్నాడు వేదాంత పాఠం ఎప్పటికీ ఇగో ఐదుంద్రియాలు కన్ను ముక్కు చెడు ఇత్యాది ఐదుంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు గుణములు తెలుసుకుంటూ ఉంటాయి ఏ గుణాన్ని ఏది తెలుసుకుంటుంది కన్నేమో రూపాన్ని తెలుసుకుంటుంది అని వీళ్ళందరి చేత అది ఇదే పాఠం ఇంకా ఆత్మ లేదు బ్రహ్మ లేదు ఏ లేదు ఐదు జానేంద్రియములు ఐదు గుణములు ఈ గుణాలు గచ్చటరా పాఠం ఎప్పుడు రోజు తర్వాత రోజు ఇదే పాఠం ఎప్పుడు పాఠం చెప్పినా ఇంకా ఆత్మ లేదు బ్రహ్మ లేదు ఇలా ఉన్నాడు కదా బ్రహ్మచారిని చెప్పేసి అంటే అట్లా అయితే మేము అందరం తిరగబడి అవుతున్నాడు అక్కడ ఉండేవాళ్ళం సో కాబట్టి కొంతసేపు మళ్ళీ అలా ఉంటుంది సో కొంతసేపు ఆ స్ట్రక్చర్ అంతా వచ్చే అలా ఉంటుంది ఆ తర్వాత దాని మీద బిల్డ్ చేసుకుంటూ ఉంటారు నాది ఇప్పుడు ఈ పది ఇంద్రియాలు అయిపోయాయి కదా ఇంకా పదకొండో ఇంద్రియం అవుతుంది ఏకాదశి ఉపవాసం ఇక్కడి నుంచో వచ్చింది పదకొండు ఏంటి రేపు ఉపవాసం ఏకాదశి లేదు విజయాలు నవమినానికి వియకూడదు ఉపవా ఇవన్నీ కూడా ఒరిజినల్ కొన్ని ఉంటాయి ఆ ఒరిజినల్ని చూసి కాపీలు తర్వాత కాపీ క్యాక్ట్లు చాలా ఉంటాయి ఒరిజినల్ ఉపవాసము అంటే ఏది ఏకాదశి దాని చతుర్థ ఉపవాసము శ్రీకృష్ణుడికి అష్టమ ఉపవాసము శ్రీరాముడికి నవమ ఉపవాసము ఇవన్నీ కాపీలు గురువారం బాబా గారికి గురువారం ఉపవాసం వెంకటేశ్వర స్వామికి శనివారం ఉపవాసం ఇవన్నీ కాపీలు ఒరిజినల్ ఏమైనా తెలుసునండి శ్రీ మహావిష్ణువు భాగవతంలో చెప్పిన విధంగా ప్రతి ఏకాదశి పరమేశ్వరులకు సమర్పించుట ఏకాదశి నాడు ఉపవాసం అది ఒరిజినల్ ప్రతిదీ ఒరిజినల్ ఒకటి ఉంటుంది మిగతా అన్ని కాపీలు ఉంటాయి కాపీలు కూడా మంచిగా తప్పే ఉంటాయి అన్నీ ఒరిజినల్లే కావాలంటే అక్కడ వస్తుంది ఒరిజినల్ ప్లస్ కాపీ ఇప్పుడు సహస్రనామము అంటే ఒరిజినల్ ఏంటి విష్ణు సహస్రనామం అట్ ఇది ఒరిజినల్ గీత అంటే ఒరిజినల్ ఏంటి భగవద్గీత రామగీత గురు గీత శివగీత సుబ్రహ్మణ్య గీత ఉద్ధమ గీత దత్తాత్రేయ గీత వశిష్ట గీత ఎన్ని గీతలో ఉన్నాయి బాబా గీత కూడా ఏమన్నా జన ఎవరైనా తెలివైన వాడు పండించిన వాడైనా ఉంటే తయారు చేయొచ్చు ఒక సంవత్సరం ఉండాలి చేసేవాడు ఇవన్నీ కూడా కాపీస్ ఒరిజినల్ భగవద్గీత మంచిది మనోదశేంద్రియాధ్యక్షం హృత్పద్మగోలకే స్థితం తచ్చాంతకరణం బాహ్యు అస్వాతంత్ర్యాడ తెలుసుకోవాలి మళ్ళీ ఒకసారి లైన్ అంతా కలిపి చెప్పాలి మనోదశేంద్రియాధ్యక్షోళకే స్థితం హ్యేష్ మన దశేంద్రియాధ్యక్షోకే స్థితం త అస్వాతంత్ర్యా మన మనస్సు దశేంద్రియాధ్యక్ష ఈ పదియములపై అజమాయుషీ చేసేది అధ్యక్షుడది అధ్యక్షుడు చైర్మన్ అంటే పరింద్రియాల మీద దానికి అధ్యక్ష పదవిని ఇచ్చారు అంటే అర్థం ఏమిటి మీరు చూసి చూడాలనుకోండి మనస్సు ఉంటేనే చూడగలుగుతారు మనస్సు ఇంకొకటి ఒకటి ఉంటే ఏం చూస్తారు వినాలి అంటే మనస్సు ఉంటేనే వింటారు పలకాలి అంటే మనస్సు ఉంటేనే పలుకుతారు పట్టుకోవాలి అనుకోండి మీ మనసు ఇలా పట్టుకుని ఉన్నారనుకోండి మీరు ఇలా ఆలోచనలో మనసు ఎక్కడ ఉంటుంది పడుకున్నది ఏమవుతుంది కాబట్టి నడవాలి అంటే మనస్సు ఉంటేనే నడవగలు ఉంటారు కాబట్టి ఈ పదింద్రియములపై అధ్యక్ష స్థానంలో మనస్సు ఉంటుంది ఓకే అది ఎక్కడుంటుంది హృత్ పద్మభోనకే హృదయ పద్మము అనే గోడమునందు గోడకమునందు స్థితం ఉన్నది ఇప్పుడు కన్ను ఎక్కడ చూపు ఎక్కడుంది కళ్ళు అనే గోడకమునందు కదా పలుకు నోరు అనే గోడకమునందు కలదు అదే రకంగా మనస్సుకు కూడా ఏదైనా ఒక గోడకము ఉన్నదా ఉంది అది ఎక్కడున్నాయా హృదయ పద్మ హృదయాన్ని పద్మంతో పోల్చారు దానికి రెండు కారణాలు హృదయాన్ని పద్మంతో పోల్చడానికి రెండు కారణాలు ఒకటి అది హృదయము పద్మకు మొగ్గను పోలి ఉంటుంది కవులలో రెండవది పద్మము ము మురికి నీటి ఎందున్నా మురికి అవదు అదేవిధంగా హృదయములో మనస్సులో ఎన్ని సంకల్పాలు వికల్పాలున్నా ఆ హృదయమునందు ఆత్మ చైతన్యము శుద్ధంగా ఉంటూ ఉంది అది దానికి ఏకాలుష్యము అంతదు ఆ పద్మ లక్షణం వచ్చింది ఆత్మకు అందుకోసం ఆ కారణంగా కూడా ఇది హృదయాన్ని పద్మంతో పోల్చారు ఒకసారి హృదయాన్ని పద్మము అని అనేశారంటే ఇంకా దాని మీద పౌరాణికులు పేరు లేకపోతారు ఆ పద్మానికి ఎన్ని రేఖలు ఉన్నాయి పన్నెండు రేఖలు ఉన్నాయి పోయి పన్నెండే ఉండడం వంద ఉండొచ్చు కదా పద్మానికి శతపత్రము అని పేరు సంస్కృతంలో అంటే వంద రేఖలు ఉంటాయి అంటే లెక్క పెడితే వందా ఉన్నాయా అంటే చాలా రేఖలు ఉంటాయి సో పన్నెండు పన్నెండు రేఖలు ఉన్నాయి మరి ఆ హృదయానికి ఆ పద్మానికి మధ్యలో తొడిని ఒకటి ఉంటుంది ఆ తొడివి ఏది కేశరములు ఉంటాయి కేశరములు పుప్పని ఉంటుంది అటు మధ్యలో తొడివి కాదు తొడివి అడుగులు ఉంటుంది నేను మధ్యలో ఒకటి తొడిని ఉంటుంది మధ్యలో దుద్దు అనేది ఒకటి ఉంటుంది పద్మానికి ఉంటుంది అవన్నీ వీటి మీద ఇంకా వర్ణించుకుంటూ పోవడం దాంతో అసలు పాయింట్ విషయం పెట్టింది అసలు అసలు ఎప్పుడో పోతుంది ఇంక ఇదంతా పెరిగిపోతుంది ఇంకా చిత్రకారుడికి తప్ప చెప్పేస్తే ఇంకా వాడు బొమ్మల మీద బొమ్మలు వేసి పెట్టేస్తుంటారు ఈ రకంగా సాహిత్యము అలా అలాగా అసలు పాయింట్ అవతల పోతుంది సో మొత్తానికి నేనేదో ఒక ఛాతస్తో అన్నా నీ మాటలు సో ఫండమెంటల్లీ హృదయమును పద్మం పద్మం కాదు పద్మం వంటిదే కనుక పద్మం అన్నారు మాట వసీ పద్మం అన్నారు మూవీ అనుకుంటూ ఉక్కు కొక్కోవడం వయోలో సాగు సార్ ఉక్కు పోక్కడ అది కూడా చూడండి అది చూసి ఉక్కు పోక్కుంటున్నాడనో ఏదో అడుగు ఏదో గొడవకు ఆ రకంగా పొరపాటుని పద్మం అన్నారు కనుక ఇంక నుంచి పద్మాలు బొమ్మలు తీసేయడం ఎన్ని రేఖలు ఈ రేఖలో ఇది ఆ రేఖలో ఇది పెట్టు తోడిని మరొకటిది మరొకటిది అలా దాన్ని పెంచి పెంచి పెంచేసి అసలు ఈ ఒరిజినల్ ఏంటో ఎవరికి తెలియకుండా అయిపోయింది అలాగే అలాగంటే వాతావరణం కూడా ఉంటుంది ఎనీవే సో మొత్తానికి ఆ హృదయ పద్మము అనే దానికి పద్మానికి సంబంధం లేదు పద్మం అన్నానికి రెండే హేతువులు మీకు నేను మనవి ఆ హృదయ పద్మం అనే ఈ మనస్సు ఇంద్రియము అక్కడ ఉంటుంది సర్వత్రా ఉంటుంది దేహం ఉంటుంది కానీ మెయిన్ గా అక్కడ ఉంటుంది అని ఒక గోడకాన్ని ఫిక్స్ చేశారు ఇప్పుడు ఈ మనస్సు అనే ఇంద్రియానికి ఇంకో పేరు పెడుతున్నారు తచ్చ ఆ మనస్సు కూడా అంతఃకరణం అంతఃకరణము అనగా లోపల ఉండే ఇంద్రియము కానీ లోపల ఉండే ఇంద్రియమన్నారు ఏం అలా ఎందుకన్నారు బయట ఉండదా అది అంటే చూడండి బయట ఉండేవి శబ్దస్పర్శ రూపరస గ్రంథములు వాటిని తెలుసుకోవడానికి మనస్సు స్వతహగా తెలుసుకోలేదు శబ్దాన్ని తెలుసుకోవాలంటే చెవి ద్వారానే తెలుసుకోవాలి రూపాన్ని తెలుసుకోవాలంటే కర్మ ద్వారానే తెలుసుకోవాలి ఇప్పుడు లడ్డు ఇక్కడ పెట్టాలనుకోండి మనస్సు ఆ యొక్క రుచిని తెలుసుకోగలుగుతుందా తెలుసుకోలేదు తెలుసుకోవాలి అంటే నాలుక ద్వారా మాత్రమే తెలుసుకోవాలి కాబట్టి ఈ ఐదింద్రియములు జ్ఞానేంద్రియములు ఇవి బయట ఉంటాయి కళ్ళు చెవులు ముక్కు నాలుక ఇవి బయట ఉన్నాయి కదా ఈ బయట ఉండే ఇంద్రియముల ద్వారా వాటిపై ఆధారపడి బయట ఉండే విషయాలను మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది దానికి స్వాతంత్ర్యం లేదు బాహ్య విషయములు ఏంటో స్వాతంత్ర్యం లేదు ఎంతసేపు లోపల గుణగులాడిపోవడమే తప్ప మనస్సు బాహ్య విషయాలలో దానికి స్వాతంత్ర్యం లేదు లోపల మల్ల గులాలు కొడబట్టే ఓ రాత్రి తెల్లవల్లు నిద్ర మానేసి కూడా మల్లగులాలు కొడగలరు కానీ బయట దేశం వచ్చేప్పటికీ దానికి బాహ్య ఇంద్రియముల సపోర్ట్లుంది ఏ పని చేయలేదు కాబట్టి దీన్ని బాహ్యంలో దీనికి స్వాతంత్ర్యం లేదు కాబట్టి ఇది లోపల ఉండే ఇంద్రియము దానికి ఒక నామకరణం చేసినా చెప్పడంందండి దాని అంతఃకరణ మనం ఎందుకన్నారంటే ఇంద్రియ హిప్పెనా బాహ్యేంద్రియములు లేకుండా బాహ్యేసు బయట ఉండే శబ్దాదులయందు అస్వాతంత్ర్యా స్వాతంత్ర్యము లేని దుత అంతఃకరణ అంతఃకరణము అవుతున్నది తెలిసింది కదండి అవచ్చాయని చెప్పలేదా ఏమి కోనండి ఇప్పుడు అర్థం చెప్పినప్పుడు చెప్పారు కాబట్టి ఈ బాహ్యేంద్రి బయట ఉండేది కనుక వీటికి బాహ్యేంద్రియములు అని పేరు పెట్టుకున్నాము సపోర్ట్ లేకుండా మనస్సు బాహ్యములందర విషయములయ్యాడలా ప్రవర్తెలా లేదు తెలుసుకోలేదు కాబట్టి అది లోపలికి మాత్రమే పరిమితమై ఉండిపోతుంది మనస్సు కాబట్టి దాన్ని అంతఃకరణము అని అనేసాడు తర్వాత వాడి కళ్ళు మీకు తెలుస్తాయి చెవులు తెలుస్తూ ఉంటాయి కానీ వాడి మనస్సు మీకు తెలియదు ఇప్పుడు కళ్ళు మూసుకుందో మూసుకున్నాడని ఇటు చూస్తే ఇటు చూసాడని అటు చూస్తే అటు చూసాడని మీకు అర్థం అవుతుంది కానీ మనస్సులో ఏముందో మీకు అర్థం అవుతుందో అర్థం కాదు అది దాని పరిస్థితి అది అంతఃకరణము కానీ ఒకడు అంటాడు అది వాడికి అంతఃకరణమైనా నాకు కనపడుతోంది అంటాడు సపోజ్ నా మనస్సులో ఏముందో మీకు కనపడింది అనుకోండి అప్పుడు నా మనస్సు అంతఃకరణమైనట్ట బాహ్యమైనట్ట బట్ట అంతఃకరణము అనే మాట పొసంగకుండా అయిపోయిందిగా పొల్లిపోయిందిగా మాట కాబట్టి నా మనస్సులో ఏముందో మీరు ఊహించడమే తప్ప మీకు ఎలా తెలుస్తుంది తెలియదు కాదండి మాకు తెలిసిన ఎవడో అంటున్నాడు ఏదో అంటున్నాడు ఎందుకు అంటున్నాడో అంటున్నాడో ఏదో అంటున్నాడు అంటూ రెండు ఇబ్బందులు ఒకటి నా మనస్సు అంతఃస్కరణమై ఉండగా నీకెలా కనపడింది సపోజ్ ఆయన కనపడిపోయిందనుకోండి ఇది బాహ్యమే అవుతుంది తప్ప అంతఃస్కరణమే కాదు అన్నదు నెంబర్ వన్ ప్రాబ్లం నెంబర్ టూ ఇష్యూ వస్తే నా మనసులో ఏముందో ఆయనకి తెలిసిందనుకోండి ఆయనకి లేనిపోని సమస్యలన్నీ నేను తెలుసుకుంటాయి లేనిపోని ఇబ్బందులు అన్నీ వస్తాయి ఇప్పుడు ఎదురు వాళ్ళ మనసులో ఏమి ఉందో మనకి తెలియకపోవడమే శ్రేష్టమే అది అంతఃకరణాన్ని అంతఃకరణంలాగా ఉంచేసేయాలి దాన్ని కూడా పైకి పీకొచ్చి ఏదో ఏదో పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు అంటే దీని అభిప్రాయం ఏంటంటే శాస్త్రంలో మిస్టరీకి చోటు లేదు సీక్రెసీకి చోటు లేదు దట్ ఈస్ ది పాయింట్ మళ్ళీ ఇంకోసారి ఉందాము మనస్సు దశేంద్రియాధ్యక్షం పది ఇంద్రియములపై అజమాయిచి గలది హృత్పద్మోలకే హృదయ పద్మము అనే గోడకమునందు స్థితం ఉన్నది తచ్చా హ్యు బయట ఉండే శబ్దాదులయడ అస్వాతంత్ర్యా స్వతంత్రము కాదు కనుక అంతఃకరణం అంతఃకరణము అగుచున్నది మనోదశేంద్రియాధ్యక్షోళకే స్థితం సచ్చాంతఃకరణం బాహ్యేష్ స్వాతంత్ర్యా వినేంద్రియ అక్షేష్ర్థాపిష్త గుణదోష విచారకం సత్వం రజస్త ఇక్కడికి ఇంద్రియాల కౌంటు పూర్తయింది ఇప్పుడు సత్వరజస్తమో గుణములు అని అంటే ఇంతకు ముందు చెప్పిన శబ్దస్పర్శగోపనసంధములు అన్నవి పంచభూతముల యొక్క గుణములు ఇప్పుడు సత్వరజస్తమో గుణంలో ఇంకో మూడు గుణాలు ఉన్నాయి వాటి నుంచే జగత్తంతా కూడా ఆవిర్భవించినది వాటికి ఇంద్రియాలకి ఉండేటువంటి పరస్పర సంబంధాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం రజస్తమో గుణములను ఆయన ప్రస్తావిస్తున్నాడు ఈ రకంగా దీన్ని అంటారంటే ప్లాట్ ఈస్ బికమింగ్ థింక్ స్లోగా ప్లాట్ నిమ్మడంగా కొంచెంగా ప్రారంభమయ్యి అంతకంతటి అది జటిలమవుతూ ఉన్నది ఈ సప గుణముల వ్యవహారాన్ని మళ్ళీ క్లాసులో మనం చేద్దాము ఇప్పుడు ఒక చిన్న మెడిటేషన్ ఒకటి చేద్దాం పంచభూతాలకి సంబంధించిన మెడిటేషన్ మెడిటేషన్ లో మీకు ఇవాళ అసలు ధ్యాన ముద్రలో కూర్చోవడంలో ఒకటి రెండు ప్రధానమైన అంశాలు ఇంతకుముందు మీకు ఇప్పుడు నేను చెప్పలేదు అది కూడా ఇప్పుడు నేను కన్ఫ్యూస్ చేస్తున్నా ఓ మీకు తెలిసిన్నదే ధ్యానముద్రలో కూర్చోవడం చాలా మటుకి ఆ విధంగా నడుము మతాలుగా ఉంచి కన్నులను అలలోకగా మూసి ఆ చేతులను ముఖ్యంగా భుజస్కంధములు లూజ్గా రిలాక్స్డ్గా పెట్టుకుని చేతుల్లో ఉడియల్లు ఉంచి విశ్రాంతిగా కూర్చోవాలి విశ్రాంతిగా అంటే నడుమును వంచి కూర్చోమని నా అభిప్రాయం కాదు నడుమప్పుడైతే రిటార్డ్గానే ఉంటుంది కానీ దేహము మటుకు బిగుసికి పోయి ఉండరాదు మీరు చూసుకోండి మీ దేహంలో కొంత బిగింపు ఎక్కడైనా మీకు వచ్చింది అంటే మీలో కొంచెం టెన్షన్ ఉందన్నమాట చూడండి కొత్త యొక్క కండరములు కనుక బిగించి ఉంటాయి మీరు మీరు తెలుస్తుంది ఓహో లేదనుకున్నామే ఉందే అని మీకు అనుకు తెలుస్తుంది కండరాలు కొంచెమైనా బిగిసి ఉన్నాయి అంటే మీ లోపల ఏదో కొద్దిగా గొప్ప టెన్షన్ ఇంకా ఉందని అర్థం కాబట్టి ఆ పుట్ట యొక్క కండరాలను రిలాక్స్ చేసినట్టుకోవాలి తర్వాత జస్ట్ ఏమైనా కొంచెం జిపించుకుని ఉన్నట్లు అనిపిస్తోందంటే మీలో ఏదో భయాలు బెంగలు ఉంటేనే అలా అనిపిస్తుంది అలా ఉండకూడదు భయాలు బెంగలు ఉండకూడదు అయ్యేది ఏదో ఒక ఉంటుంది అంతా పరమేశ్వరమే అనుగ్రహమే అని శరణాగతి చేసి బతికేయాలి కానీ అలా భయాలు నిజలు పెట్టుకోవాలి అలా ఎప్పుడైతే మీకు మీరు నచ్చ పెట్టుకున్నారో ఆ టెన్షన్ కూడా పోయి చెస్ట్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది ఇప్పుడు మీరు ధ్యాన ముద్రలో కూర్చున్నారు కదా దేహాన్ని అందరూ ఒక్కసారి చూసుకోండి కదలకుండా అదే సమయంలో సావధానంగా విశ్రాంతిగా ఉన్నది ఇన్ని లక్షణాలు పట్టాలి దేహానికి కదలకూడదు బితిసి ఉండరాదు విశ్రాంతిగా ఉండాలి సావధానంగా ఉండాలి ఆ విధంగా ఈ దేహము దగ్గర మంచిది పెదవులపై చిరునవు ఉండాలి ఇప్పుడు ఒక్కసారి మనస్సును చూడండి మనస్సులో ఉన్న సంకల్పములను అన్నిటినీ జారిపోయిట్లా చేయాలి డ్రాప్ చేయాలి అన్నిటి అదేలాగా అని అడగకూడదు ప్రశ్నలు సమాధానాలు ఏమీ లేవు మనస్సు చేసి చూడము మనస్సులో సంకల్పాలను అన్నిటినీ జవిడే విడువ్వలేను ఇల్లు వార్తలే జీవితము డబ్బు దర్శకం పిల్ల మంగళ పిల్లలు ఈ రకమైన సంకల్పములను అన్నిటినీ వదిలిపెట్టేయ నేను నా బ్రతుకులతో ఆ సంకల్పాలను కూడా వదిలిపెట్టే దేవుడు ఇది అడిగని మొత్తానికి అటువంటి సంకల్పాలను కూడా విడిచిపెట్టారు ఎలాగా విడిచిపెట్టేయాలని మీరు అనుకుంటే అవి జాగ్రత్త అంతే ఇప్పుడు చూసుకోండి ఈ మనస్సు ఆకాశంలో వడే నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నది ఏమీ సంకల్పాలు లేవు ఈ విధంగా దేహము మనస్సు కదలుగుతుంది ఇది ధ్యాన ముద్ర ధ్యానం ఏదైనా ఇది స్టార్టింగ్ పాయింట్ ఆరంభము ఇది ఇప్పుడు దేహమును పరిశీలించబడదు కుడికాలు మొత్తం కుడికాలు అంతా ఎడమకాలు సీట్ కూర్చున్నటువంటి భాగము ఈ భాగము క్రింది భాగము దేహము యొక్క ఈ క్రింది భాగము ఇది మెయిన్గా ఇంకా ఇతర భా ఇతర పంచభూతాల్లో మిగిలిన భూతములు కూడా ఉంటాయి కానీ ప్రధానంగా దేహము యొక్క ఈ క్రింది భాగము వచ్చింది పొత్తి కడుపు అద్దె పొట్టే <tries> <tries> <tries> <tries> ఇంకొంచెం పైకి వస్తే ఛాతి చెస్ వాడు ఇంకా పైకి వస్తే కంఠము కంఠము అంటే ఆకాశనే లోపల ఆకాశము కలదు నోటి లోపల ఆకాశము కలదు కళ్ళ ముందు ఆకాశము కలదు మిక్కుల లోపల ఆకాశము చెరువుల లోపల ఆకాశ అంటే బొత్తి పెట్టుకునే చోటు లోపల ఆకాశం ది ఆకాశ అంటే కంఠము ఆ పైన అంతా కూడా ఈ విధంగా ఈ దేహము పాంచభతికము అంటే ఒక్కసారి భాగము ఉకిలి పైన ఆప ఆ పైన అగ్ని ఇకపై కంఠము ఆపైన ఆకాష్ నేను ఈ పాంచభౌతిక దేహమునందు ఉన్నాను ఈ దేహమే నేను అనేది తప్పు ఈ దేహమునందు నేను ఉన్నాను నేను ఈ దేహము ముందు ఉన్నాను నేను ఉన్నాను ఈ దేహంగమ ముందు ఉన్నాను నేను ఈ దేహము నందు ఉన్నా ప్రధానంగా దేహమంతా ఉన్నా హృదయ స్థానము హృదయము నెడలు ఈ హృదయమునందు ప్రేమ స్వరూపులై ఉన్నారు హృదయము ప్రేమకు నిధానము హృదయమునందు అనంతమైన ప్రేమ గలదు అట్టి ఈ హృదయంలో నేను ప్రేమస్వరూపు అనై ఉన్నాను ప్రేమలే దైవలే Shanti, shanti, shanti. Relax. Relax. We should run to that. కూర్చోవాలి కళ్ళు కొద్దిసేపు మూసి ఉంచాలి అలా శాంతంగా ఉండిపోవాలి ఆలోచనలలోకి పరుగులు తీయరాదు శాంతంగా ఉండాలి అప్పుడు నెల్లగా తమిళలోనే కలవాలి <laughs> oh